తమతమయంతటికి తమవారే గుమిగూడెకొనుట ఇంతెకొసరనేయ్యా తల్లి శ్రీమహాదేవి తండ్రి పురుషోత్తముడు తొల్లి దేవతలెల్ల తోడబుట్లు పొల్లగారు జీబులెల్ల పుట్టిపోదురు వత్తురు చెల్లబోయిందులకుగా చింతలేటికయ్యా హరిభక్తులేలికలు ఆచార్యుడొక్కడే దాత పరమాత్మనామములే బంధువులు సరవి జంతువులకు సంసారమే ధర్మము పరులకెల్లా నింతేసి భ్రమతలేలయ్యా హితులు వేదరాసులు ఇల్లాలు వివేకము సుతుడు తనలోపలి సుజ్ఞానము గతిశ్రీవెంకటేశుడే కలవాడు ప్రాణులకు మతిమంతులకు ఇందులో మరుపులేదయ్యా